యూనిట్ ట్వంటీ లెసన్ ఎయిటీ వన్ ఓన్లీ కంప్యూటర్ సంగీతం బెంగళూరు అక్టోబర్ పద్దెనిమిది బొంబాయిలోని తాతా ప్రాథమిక పరిశోధనా సంస్థ కంప్యూటర్ విభాగం కంప్యూటర్ సంగీతంలో ఒక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది సంగీత నాటక అకాడమీ సహాయ కార్యదర్శి నేడు ఇక్కడ పై విషయాన్ని విలేఖరులకు వెల్లడిస్తూ అక్టోబరు ఇరవై నుంచి ఇక్కడ సంగీత శాస్త్రంపై జరిగే పది రోజుల సదస్సులో ఈ ప్రయోగం ఒక విశేషాంశంగా ఉంటుందని చెప్పారు తాతా సంస్థకు చెందిన శ్రీమతి పద్మ రంగాచారి అక్టోబరు ఇరవై తేదీ సదస్సులో ఈ ప్రయోగంపై ఒక వ్యాసాన్ని సమర్పిస్తారు అని ఆయన తెలియజేశారు వీణ సంగీతం ఇతర కర్ణాటక సంగీతం కంప్యూటర్ ద్వారా వినిపించటం జరిగిందని ఆయన చెప్పారు లెజన్ అండ్ రిపీట్ స్టార్ట్ కంప్యూటర్ సంగీతం సంగీతం బెంగుళూరు అక్టోబర్ పద్దెనిమిది బెంగుళూరు అక్టోబర్ పద్దెనిమిది బొంబాయిలోని తాతా ప్రాథమిక పరిశోధనా సంస్థ కంప్యూటర్ విభాగం బొంబాయిలోని తాతా ప్రాథమిక పరిశోధనా సంస్థ కంప్యూటర్ విభాగం కంప్యూటర్ సంగీతంలో ఒక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది కంప్యూటర్ సంగీతంలో ఒక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది సంగీత నాటక అకాడమీ సహాయ కార్యదర్శి నేడు ఇక్కడ పై విషయాన్ని విలేఖరులకు వెల్లడిస్తూ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 అక్టోబర్ ఇరవై నుంచి ఇక్కడ సంగీత శాస్త్రంపై జరిగే పది రోజుల సదస్సులో ఈ ప్రయోగం ఒక విశేషాంశంగా ఉంటుందని చెప్పారు ఈ ప్రయోగం ఒక విశేషాంశంగా ఉంటుందని చెప్పారు తాతా సంస్థకు చెందిన శ్రీమతి పద్మారంగా తాతా సంస్థకు చెందిన శ్రీమతి పద్మారంగాచారి అక్టోబరు ఇరవై ఒకటవ తేదీ సదస్సులో ఈ ప్రయోగంపై ఒక వ్యాసాన్ని సమర్పిస్తారు అని ఆయన తెలియజేశారు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 वीण संगीत इतर कर्नाटक संगीत कंप्यूटर द्वारा विश्वटेष स्टार र రాలేదని పోలీసులు దొంగలను పట్టుకున్నారు అని నేను శర్మతో చెప్పాను పోలీసులు దొంగలను పట్టుకున్నారు అని నేను శర్మతో చెప్పాను ఆయన కంప్యూటర్ సంగీతం గురించి పరిశోధన జరిగింది అని విలేఖరులకు వెల్లడించారు ఆయన కంప్యూటర్ సంగీతం గురించి పరిశోధన జరిగింది అని విలేఖరులకు వెల్లడించారు శర్మ ఇంటికి వెళ్లాడు అని రవి చెప్పాడు శర్మ ఇంటికి వెళ్లాడు అని విజయవంతంగా నిర్వహించింది ప్రయోగాన్ని ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది ఒక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది కంప్యూటర్ సంగీతంలో కంప్యూటర్ సంగీతంలో ఒక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది తాతా ప్రాథమిక పరిశోధనా సంస్థ కంప్యూటర్ సంగీతంలో ఒక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది బొంబాయిలోని టాటా ప్రాథమిక పరిశోధనా సంస్థ కంప్యూటర్ సంగీతంలో ఒక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది తెలియజేశారు సమర్పిస్తారు అని సమర్పిస్తారు అని ఆయన తెలియజేశారు ఒక వ్యాసాన్ని ఒక వ్యాసాన్ని సమర్పిస్తారు అని ఆయన తెలియజేశారు ఈ ప్రయోగంపై ఒక వ్యాసాన్ని సమర్పిస్తారు అని ఆయన తెలియజేశారు సదస్సులో ఈ ప్రయోగంపై ఒక వ్యాసాన్ని సమర్పిస్తారు అని ఆయన తెలియజేశారు శ్రీమతి పద్మ ఈ సదస్సులో ఈ ప్రయోగంపై ఒక వ్యాసాన్ని సమర్పిస్తారు అని ఆయన తెలియజేశారు చెప్పారు ఈ ప్రయోగం ఒక ఈ ప్రయోగం ఒక విశేషాంశంగా ఉంటుంది అని చెప్పారు సదస్సులో సదస్సులో ఈ ప్రయోగం ఒక విశేషాంశంగా ఉంటుంది అని చెప్పారు సంగీత శాస్త్రంపై జరిగే సంగీత శాస్త్రంపై జరిగే సదస్సులో ఈ ప్రయోగం ఒక విశేష ఉంటుంది అని చెప్పారు సబ్స్టిట్యూషన్ డ్రిల్ సంగీత శాస్త్రంపై సదస్సు జరుగుతుంది అని కార్యదర్శి తెలియజేశారు కంప్యూటర్ సంగీతం కంప్యూటర్ సంగీతంపై సదస్సు జరుగుతుంది అని కార్యదర్శి తెలియజేశారు కంప్యూటర్ పరిశోధన పరిశోధనపై సదస్సు జరుగుతుంది అని కార్యదర్శి తెలియజేశారు కంప్యూటర్ ప్రయోగంపై సదస్సు జరుగుతుంది అని కార్యదర్శి విలేఖరులకు తెలియజేశారు ప్రయోగాన్ని నిర్వహించటంపై సదస్సు జరుగుతుంది అని కార్యదర్శి విలేఖరులకు తెలియజేశారు రవి ఏం సంగీత శాస్త్రంపై సదస్సు జరుగుతుంది సంగీత శాస్త్రంపై సదస్సు జరుగుతుంది అని సహాయ కార్యదర్శి వెల్లడించారు ఏం రవి కంప్యూటర్ సంగీతంపై ఒక వ్యాసాన్ని సమర్పిస్తాడు రవి కంప్యూటర్ సంగీతంపై ఒక వ్యాసాన్ని సమర్పిస్తాడు అని కార్యదర్శి తెలియజేశారు మాస్టర్ గారు రేపు పరీక్ష పెడతారు అని కమల సుశీలతో చెప్పింది ఇంటికి రవి రవి కమల పాఠం చదివిందని గోపి మాస్టర్ గారితో చెప్పాడు గోపి కమల పాఠం చదివిందని మాస్టర్ గారితో చెప్పాడు ప్రయోగం విజయవంతంగా జరిగిందని విలేఖరులకు తెలియజేశాడు కార్యదర్శి ప్రయోగం విజయవంతంగా జరిగిందని విలేఖరులకు తెలియజేశాడు ఇరవయవ తారీఖు నుంచి సదస్సు జరుగుతుందని కార్యదర్శి మనతో చెప్పాడు కార్యదర్శి ఇరవయవ తారీఖు నుంచి సదస్సు జరుగుతుందని మనతో చెప్పాడు ఇంట్లో ఇంట్లో లేదు అని చెప్పింది మాస్టర్ గారు రేపు క్లాసు ఉండదు అన్నారు మాస్టర్ గారు రేపు క్లాసు ఉండదు అని చెప్పారు సినిమాకు వెళుతున్నాం అన్నాడు రవి మనం రేపు సినిమాకు వెళుతున్నాం అని చెప్పాడు నేను నిన్న గుంటూరు వెళ్లాను అన్నాను నేను నిన్న గుంటూరు వెళ్లాను అని చెప్పాను